ది గుహ్యతమము ఎందుకంటే ఇప్పుడు కర్మ ఉందనుకోండి స్వర్గం లభిస్తుంది కర్మ యొక్క ఫలము స్వర్గము ఉపాసన యొక్క ఫలము వైకుంఠము మొదలైన దేవతాలోకము వైకుంఠం కూడా ఒక దేవత యొక్క లోకం కదా విష్ణుదేవత యొక్క లోకం వైకుంఠము శివదేవత యొక్క లోకం కైలాసము ఉమాదేవత యొక్క లోకము అలాగా దేవతాలోకము అంట సో అటువంటి లోకాన్ని పొందడము ఆ జ్ఞానము ఉపాసన అది అది కూడా గొప్పది అయితే జీవన్ముక్తిని బోధించే శాస్త్రం గనక ఇది గుహ్యతమము స్వర్గాన్ని బోధించేది స్వర్గాన్ని పొందించేది దేవతాలోకాన్ని పొందించేది వాటికంటే కూడా ఇప్పుడు ఇక్కడ మోక్షాన్ని మనకి అందజేసేటువంటి జ్ఞానము కనుక ఇది గుహ్యతమము ఆ విధంగా కూడా మీరు దీన్ని ఆ గుహ్యతమనం అనే మాత్రమే అర్థం చేసుకోవచ్చు అనసూయవే అసూయ లేదు నీ అంటే గుణమునందు దోషారోపణ లేకుండా ఉన్నావు దీనికి కౌంటర్ ఎగ్జాంపుల్ శల్యుడిని చెప్తారు శల్యుడు ప్రతి చోట దోషారోపణ చేస్తాడు కర్ణుడికి ప్రతి అంశంలోనూ దోషారోపణ కర్ణుడు బాణం తీయగానే ఏడు బాణం సరిగ్గా అలా వంకరగా ఎక్కుబెట్టేవేటది తగులుతుందా వెళ్ళి టార్గెట్ చదువుతుందా లేకపోతే ముందే పడిపోతుందేమో అంటే కర్ణుడు కంగారు పడి ము మళ్ళీ కొంచెం ఆ యాంగిల్ మారిస్తే ఇప్పుడు అవతల పెడుతుందేమో వెళ్ళి టార్గెట్మే పడదేమో అని అలాగా అలా అనేప్పటికీ కర్నూలు డిస్ట్రాక్ట్ అయిపోతుంది మధ్య మధ్యలో ఉండునుండే కన్నా నీకు పరశురాముడి దగ్గర చదువుకున్నామని విన్నాను కరెక్టానా అంటే అవును ఆయన మా గురువు గారు అయితే నీకు ఆయనకి పడలేదని నువ్వు బయటకు వచ్చేసేవని తెలిసిందే నాకు అని మళ్ళీ నెక్స్ట్ ప్రశ్న అదే ఇప్పుడు ఆయన హృదయంలో ఒక చిన్న వైషమ్యం పరశురాముడితోటి కర్ణుడికి ఏదో చిన్న వైషమ్యం వచ్చి పరశురాముడు వెళ్ళిపోమ్మన్నాడు ఈయన వచ్చేసాడు అది పెద్ద ఆనందదాయకమైన విషయం ఏం కాదు అది ఎక్కడో మనస్సులో దాగి ఉన్నది దాన్ని పైకి పట్టుకోవచ్చు నీకు పరశురాముడికి దెబ్బలాట ఎందుకు వచ్చింది అసలు ఎందుకు వచ్చింది ఏమిటి చెప్పమంటే ఆయన మనస్సు కూడా వికలం ఇప్పుడు ఏవో జీవితంలో ఏవో సమస్యలు వస్తాయి కా కాలంలో అనేక దోషాలు వస్తాయి సో అది అది దాన్ని గురించి పైకి లాగారనుకోండి దోషారోపణ దోషాన్ని పాయింట్అవుట్ చేయటం అనే దృష్టి అది శల్యుని యొక్క దృష్టి ఆ దృష్టి అలా ఉండకూడదు శల్య దృష్టి ఉండకూడదు అటువంటి వాడిని అనసూయు శల్య దృష్టి లేకుండా ఉన్నవాడే అనసూయు కొంతమంది ఈశ్వరుని ఎందు కూడా దోషారోపణ చేస్తారు ఈశ్వరుడు ఈ ఏనుగుని అంత పెద్దదిగా ఎందుకు సృష్టించాడంటారు ఏమో ఎందుకో అందుకు సృష్టించాడు ఇప్పుడు దీనికి ఒక చిన్న కథ చిన్నప్పుడు మాకు కథ నేను ఎలాగంటే ఒక బాధసారి ఆ ఎండలో ఎండాకాలం కదా ఇప్పుడు ఆల్రెడీ ఎండలు వచ్చేసాయి సో మార్గ ప్రయాణం చేస్తూ అడవి మార్గం ప్రయాణం చేస్తూ మధ్యాహ్నం చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాడు భోజనం చేసి కొంచెం నడువు వాల్చి మళ్ళీ మూడింటికి వెళ్ళి వెళ్ళడం అలా ఉండేది పూర్వం ప్రయాణం నడక సో భోజనం చేసి ఇలా వెళ్ళకిలా చెట్టు కింద నడువు వాల్చాడు నడువు వాల్స్తే అది మర్రి చెట్టు ఆ చెట్టు కాయలు పళ్ళు గుల్లిబుల్లి పళ్ళు ఉంటాయి చిన్న పళ్ళు ఆ పక్కనే ఒక గుమ్మిడి పాదు ఉంటుండే అడవి గుమ్మిడి వైల్డ్ గుమ్మిడి పాదు గుమ్మిడి పాదో బూడిది గుమ్మిడి పాదో ఏదో పాదు ఆ పాదు ఆకులు పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి నేల మీదే పాకుతుంది దానికి ఇంత కాయి ఉంటుంది అప్పుడు ఈయన అనుకుంటాడు దేవుడు ఈశ్వరుడు మూర్ఖుల్లో ఉన్నాడే అన్ని పనులు కరెక్ట్గా చేసినట్టుండదు ఏంటి ఈ పాదుకి నిలబడడం కూడా చేత కాదు ఆ పాదుకి దాని కాండము ఎంత వీక్ అంటే ఇలా నిలబడలేదు అది నిలబడితే వంగిపోతుంది బరువుకి ఆకులు బరువుకే ఉంగిపోయే కాండం దానికి ఇంత కాయ అదే ఈ మహావృక్షం దీనిలో ఉలి ఉల్లి కాయలు ఈ కాయలు ఇక్కడ ఇది అక్కడ ఉండాలి అయితే దేవుడు కూడా మూర్ఖంగా చేసేడే సృష్టి అనుకుంటాడు అనుకుని నిద్రలోకి జాదుకుంటాడు నిద్రపోతాడు నిద్రపోయి ఒక అరగంట పోయిన తర్వాత ఇలా ఇలా అనుకుంటాడు తెలివి వచ్చినట్టుసే ఇలా ఇలా అనుకుంటాడు కదా అనుకుంటే చేతికి రెండు మూడు మర్రి పళ్ళు చేతికి తగులుతాయి తీసి చూసుకున్నాహో అంటే పడుకున్నప్పుడు పైనుంచి పడ్డాయనమాట అప్పుడు లేచి కూర్చుని అక్కడ పాదు కాయా కనపడుతుంది అయ్యో అయ్యో ఎంత పొరపాటు చేశాను దేవుని ఎందు దోషారోపణ చేశానే ఈ కాయలు పాదు కాయలు దానికి ఆ కాయలు పాదుకి ఉండుంటే నేను ఓ కాయ పడేపటికి ప్రాణం వీదిలిపెట్టింది ఇవన్నీ దేవుడు నయం నిజంగా కృపామయుడు ఆయన చేసిన సృష్టి యథార్థంగా కరెక్ట్ అయిన సృష్టి అని అనుకుంటాడు కాబట్టి గుణాన్ని చూసేటువంటి అభ్యాసం చేయాలి దోషాన్ని చూడకూడదు ఇది ఈ దృష్టిని స్వామి రామతీర్థ మొదలైన మహాత్ములు బాగా పాయింట్ అవుట్ చేశారు ఒక ఒక అతను వివేకానంద సాహిత్యం గురించి నేను ఎక్కడో ఇదో మాట్లాడినప్పుడు ఒక అతను ఒక సోషల్ ఫిలాసఫీ తెలుస్తున్న ఒక నా దగ్గరకు వచ్చే వివేకానంద స్వామి అమెరికా వెళ్ళొచ్చాడు కదా అమెరికన్స్ యొక్క జ్ఞాన పిపాస వాళ్ళ ఓపెన్ సొసైటీ సోషల్ సిస్టమ్స్ అన్నీ కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉండటం సైన్స్ మీద వాళ్ళకి చాలా ప్రేమ తర్వాత సొసైటీలో లంచగొండితనము మొదలైనటువంటి లక్షణాలు లేకపోవడము ఇవన్నీ కూడా ఆయన హైలైట్ చేసేది ఆయన చెప్పాడు అవన్నీ వేదానందిస్తాము కానీ అప్పటికి ఇంకా ఫ్లేవర్ ఉంది బ్లాక్స్ని కొంత డిస్క్రిమినేషన్ రేసియల్ డిస్క్రిమినేషన్ ఉంది అప్పటికి నైన్టీన్ హండ్రెడ్లో ఉంది మీకు అలబామా మొదలైన సదర్న్ స్టేట్స్లో నైన్టీన్ ఫార్టీస్ ఫిఫ్టీస్లో కూడా ఉండేది మార్టింగ్ ఓహర్ కింగ్ మొదలైన వాళ్ళందరూ కూడా నైన్టీన్ సిక్స్టీస్లో కూడా వాళ్ళు ఈక్వాలిటీ కోసం ఫైట్ చేస్తూనే ఉన్నారు నైన్టీన్ హండ్రెడ్లో చాలా ఎక్కువగా ఉండేది అది ఎక్కడా అసలు వివేకానంద స్వామి నోటం పట అసలు మెన్షన్ లేదు అసలు ఒక్కసారి కూడా అసలు దాన్ని మాట్లాడలేదు స్లేవరీ అనేటువంటి సమాజ సమాజం యొక్క ఒక ఈవిల్ సోషల్ ఈవిల్ ఆ సొసైటీలో ఉండేది దాని గురించి అసలు స్వామి వివేకానంద ఒక్క మాట మాట్లాడలేదు స్వామి రామతీర్థ దాని గురించి ఒక్క మాట మాట్లాడలేదు స్వామి అభేదానంద అంటే వీళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు చాలా కాలం ఆ సమాజాన్ని బాగా అభ్య పరిశీలించిన వాళ్ళు అభేదానంద కూడా ఒక్క మాట మాట్లాడలేరు తర్వాత స్వామి ప్రభవానంద కూడా ఒక్క మాట మాట్లాడలేదు అసలు దాని గురించి మాట్లాడలేదు వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు అంటే ఈ సోషల్ ఫిలాసఫీ తెలుసున్నాయని అన్నాను చూసారా అతను అది స్వామి వివేకానందలో ఒక దోషం చెప్పాడు ఆయన ఓవర్లుక్ చేశాడు దాని గురించి మాట్లాడలేదు హీ డిడ్ నాట్ డూ జస్టిస్ అంటే అంటే నేనన్నాను చూడు పొరపాటు పడ్డావు ఎప్పుడైనా మనం ఎదరవాళ్ళ ఇంటికి అతిథిగా వెళ్ళినప్పుడు ఇంటి వాసాలు లెక్క పెట్టకూడదు ఇది వర్షాలు లెక్క పెట్టడం అంటే ఇలా చూడడం ఇలా చూసి ఏమున్నాయి ఏమున్నాయి అని చెప్పేసి కలిసి చూద్దాం అలా లెక్క పెట్టకూడదు అంటే పైన వర్షాలంటే అభిప్రాయం పైన నిద్య ఒకటి ఉంటుంది ఆ మిద్దె మీదేమో సామాన్లు అవి వాటిని కౌంట్ చేయకూడదు అతిథిగా వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క అనుపానులు పట్టుకునే ప్రయత్నం చేయకూడదు క్యూరియాసిటీ కోసం కూడా వీళ్ళకి ఏమున్నాయో అలా చూడకూడదు మనం భిక్షకో భోజనానికి వెళ్తాం అది పూర్తిస్కొని బయటకు వచ్చేయాలి తప్ప వాళ్ళని ఆశీర్వదించి వచ్చేయాలి అంతేగాని వాళ్ళ ఆర్థిక పరిస్థితి సమ కుటుంబ పరిస్థితి వాటి అంచనా వేసే ప్రయత్నం చేయకూడదు కాబట్టి మహాత్ములు అమెరికా వెళ్ళారు ఆ ఇన్విటేషన్ మీద వెళ్ళారు వెళ్ళి అక్కడ వాళ్ళ యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి వాళ్ళకు బోధించి తెడు బోధించేసి వచ్చేస్తారు వాళ్ళ ఉండే గుణాన్నే చూస్తారు తప్ప దోషాన్ని చూడరు అంటే చూడకూడదనే ఒక సంకల్పాన్ని బట్టి చూడరు చేతగాక కాదు ఓవర్లుక్ చేయటం వల్ల అయితే మిస్ అవ్వడం మిస్ అవ్వరు మహాత్ములు ఏది మిస్తారు అన్నీ చూస్తారు కానీ చూస్తూనే చూడరు దోషాన్ని ఉపేక్షిస్తారు అది అది చాలా మంచి లక్షణం అది అది అలా ఉండాలి మనం దోషాన్ని పట్టుకోకూడదు దోషాన్ని పూర్తిగా ఉపేక్ష చేసి మనం గుణాన్ని చూడాలి అంటే ఎలా దీనికి ఓ మహాత్ములు ఏమని చెప్పారంటే ఎదుటి వ్యక్తిలో ఆ వ్యక్తి కూడా చూడలేని గుణాన్ని నువ్వు చూడు అని చెప్పారు ఇప్పుడు ఎదుటి వ్యక్తి అతను సపోజ్ ఆధ్యాత్మికత వైరాగ్యం తక్కువ అనుకుంటూ ఉంటాడు సపోజ్ అదేదే మీకు వైరాగ్యం తక్కువగా ఏమి కాదు మీలో నిండా ఉంది వైరాగ్యం మీకు తెలీదు అని అలా చూడాలి దట్ ఈస్ హౌ యూ హెవ్ టు లుక్ అట్ ది థింగ్ అండ్ దట్ ఈస్ హౌ యువర్ టు ఎన్కరేజ్ అంతేగాని ఆయన నేను ఏదో కొద్దో గొప్ప వైరాగ్యం నేర్చుకుని ప్రయత్నం చేస్తున్నానంటే ఆ నిమోహాన్ని మీకు వైరాగ్యం ఎక్కడికి ఉంటుంది అని అలా అనుకో కాబట్టి గుణ దృష్టి ఉండాలి దోష దృష్టి ఉండనే రాదు శత్రువులందు కూడా మనం గుణాన్ని చూడాలి ఉన్నండి ఆయనకి నాకు ఏదో మాట మాట తేడా వచ్చి కొంత వైమనస్యం ఉన్నమాట సత్యమే కానీ ఆయన మంచి పండితులు ఆయనకి ఆ గుర్తింపు రావటం కూడా చాలా శోభ ఆయన మహా విద్వాంసులు వారికి కలిగినటువంటి సన్మానము అది నేను ఆ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను అన్నట్టు ఉండాలి హృదయపూర్వకంగా అలాగే ఉండాలి అంతేగాని మన వైమనస్యాన్ని బట్టి దోషదృష్టిని కలిగి ఉండకూడదు అదొకటి భగవద్గీతలో చాలా ఎక్కువగా పాయింట్అవుట్ చేసిన విషయం అని చెప్పి నేను కొంచెం విస్తారంగా చెప్పాను అనసూయవే అర్జునుడు అటువంటి వాడు ఇంకా చెప్పిన చెప్పబోతున్నారు దోషారోపణ చేసి స్వభావం వాడికి అసలు బీతని బోధించవద్దు అని దోషారోపణ చేస్తా అసలు బోధించవద్దు ఎందుకంటే మీరు ఏది బోధించినా వాడు దాంట్లో ఏదో పోలా పెడతాడు రంధ్రాన్వేషణ చేయటం ప్రారంభిస్తే మీకు ఏదో ఒక రంధ్రం దొరుకుతుంది రంధ్రం దొరకకుండా ఉండదు కాబట్టి ఆ దోషారోపణ చేయకుండా గుణాన్ని దర్శించే దృష్టి గలవానికి మాత్రమే మనం బోధించాలి మంచిది సో నేను నీకు బోధిస్తాను ఏమిటి జ్ఞానం ప్రవక్ష్యామి జ్ఞానాన్ని బోధిస్తాను చెప్పేంతకుముందు ఎటువంటి జ్ఞానము స్వర్గాన్ని ఇచ్చే జ్ఞానం కాదు ధర్మజ్ఞానము అంటే స్వర్గాన్ని ఇస్తుంది ఉపాసనకు సంబంధించిన జ్ఞానము అంటే దేవతాలోకాన్ని ఇస్తుంది ఇక్కడ జ్ఞానము అంటే జీవన్ముక్తిని ఇచ్చేటువంటి జ్ఞానాన్ని బోధిస్తాను ఎటువంటి జ్ఞానము విజ్ఞాన సహితమైన జ్ఞానము థీరీ ప్రాక్టీస్ ఉండాలండి విజ్ఞానం అంటే అనుభవము అని అనుభవంతో కూడినటువంటి జ్ఞానాన్ని బోధిస్తాను జ్ఞానం విజ్ఞాన సహితం అనుభవంతో కూడిన జ్ఞానాన్ని మీకు బోధిస్తాను ఇప్పుడు డాక్టర్లు చదువుతారు నాలుగు సంవత్సరాలు ఎంబీబీఎస్ చదువుతారు చదువుల వెంటనే ప్రాక్టీస్ పెట్టడానికి ఒప్పుకోరు ప్రభుత్వం అంగీకరించదు ప్రభుత్వం అంగీకారంతో సంబంధం లేకుండా వేరే సంగతి కానీ ప్రభుత్వం ఏమంటుందంటే నాలుగు సంవత్సరాలు ఎంబీబీఎస్ చదివిన తర్వాత రెండేళ్ళు హౌస్ సర్జనీ చేయాలి అక్కడ హాస్పిటల్లో డేట్ షిఫ్ట్ నైట్ షిఫ్ట్ వేసి ఆ పేషెంట్స్ తోటి పెద్ద డాక్టర్ యొక్క కనుసన్నలలో పనిచేస్తూ ఒక అసిస్టెంట్ కింద రెండు సంవత్సరాలు హౌస్ సర్జన్ చేసి తీరాలి అప్పటికి వీడి శిక్షణ పూర్తి కాలేదు అని చెప్తారు అందువల్ల జ్ఞానం విజ్ఞాన సహితం కొత్తగా చదివే పుస్తకాలు ఉండవు కానీ చదివినది పుస్తకాలలో చదివిన దానిని రియల్ లైఫ్లో వీడు ప్రాక్టికల్గా తెలుసుకోవాలి మామూలుగా శవాన్ని చూపించి వీళ్ళు నేర్చుకుంటారు వైద్యంలో శవాన్ని పరిశీలించి నేర్చుకుంటారు ఎనాటే అది లేదు అది బ్రతుకున్న మనిషి విషయంలో దాన్ని అప్లై చేయాలి బ్రతుకుంటాడు కూడా అలా స్ట్రెచ్చల మీద పడుకుంటాడు అలా చూస్తూ ఉంటాడు కూడా పైగా ఆ కళ్ళల్లో కొంచెం బెంగ భయం ఆ తర్వాత అనారోగ్యం యొక్క నీరసం ఒక నిస్పృహ ఇవన్నీ కూడా ఉంటాయి ఆ కళ్ళల్లో పేషెంట్ చాలా వలనబుల్ గా ఉంటాడు తనని తాను రక్షించుకోలేని స్థితిలో ఉంటాడు ఈ డాక్టర్లు ఎంత చేస్తే అంత హీ కెనాట్ హెల్ప్ హిమ్ హీఈ టోటల్లీ అట్ దేర్ డిస్పోజల్ ఒకప్పుడు డాక్టర్లు కనుక సరిగ్గా చేయకపోతే పాపం వాడు దుఃఖాన్ని కూడా అనుభవిస్తాడు ఆ స్థితిలో ఉంటాడు ఆ పేషెంట్ వీడు చదువుకున్న పుస్తకాల్లో చదువుకున్నదంతా ఆ పేషెంట్ మీద అప్లై చేయాలి డైక్ట్ గా అనుభవం ఏం లేకుండా అప్లై చేస్తే పేషెంట్కి చాలా కష్టం మామూలుగా తిట్లు చిన్నతనం చూడండి తిట్లు తిక్కేప్పుడు ఒక ఏంటంటే ఆ తిట్టు మీ నాడిని అనుభవం లేని వైద్యుడు చూసుగాకట్టు ఉంది తిట్టు దాడిని కూడా ఇంతవరకుగా చెప్పాలంటే నీకు అనుభవం లేని వైద్యుడు వైద్యం చేయుగాక అన్న అంటే పెద్ద తిట్టు శాపండి సో అనుభవం లేని వైద్యుడు దగ్గర వైద్యం చేయించుకోవడం అంటే అది శాపమేది సో అనుభవం ఉండాలి జ్ఞానం విజ్ఞాన సహితం అనుభవం ఉండాలి ఇప్పుడు వైరాగ్యం గురించి ఉపన్యాసం చెప్పి వైరాగ్యం అనుభవంలో లేదనుకోండి ఆ ఉపన్యాసం చాలా పేలవంగా ఉంటుంది అది డజంట్ గెల్ ఎందుకంటే అనుభవంలో ఉండి చెప్పాలి అంచేత కొంతమంది ఏం చేస్తారంటే తెలివితే తప్పించుకుంటారు ఎలా తప్పించుకుంటారంటే సో ఆత్మయే బ్రహ్మ అని ఉపనిషత్తులు ఉద్ఘోషిస్తున్నాయి అని కాదు ఉపనిషత్తు వీడే ఆత్మ బ్రహ్మ ఏం కాదు వీడు సంసారే ఉపనిషత్తులు అలా ఆ తర్వాత కోపం మంచిది కాదని శ్రీకృష్ణుడు ఒక్కానించినాడు శ్రీగుషుడు ఒక్క నించాడు వీడి కోపపడుతూనే ఉంటాడు అలాగంటే విజ్ఞానం అలాంటి జ్ఞానం అది ఎందుకు పనికి రాదడు పైగా ఒకప్పుడు అది హానికరం కూడా దీనికి రామతీర్థులు వారు దృష్టాంతం చెప్పారు మీరు భోజనం చేశారనుకోండి పంచభక్ష పరమాన్నాలతో కూడిన మంచి మృష్టాన్నాన్ని మీరు భుజించారు కానీ అది జీర్ణం కాకపోతే విషమైపోతుంది మృష్టాన్నం కూడా జీర్ణం కాకపోతే విషమే విషమైపోయి లోపల చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది అలాగే గీతాజ్ఞానం కూడా మీకు జీర్ణం కాకపోతే అంటే అది మీకు అనుభవంలోకి రాకపోతే అది కూడా అది శోభను కలిగించదు దీనికి స్వామి రామతీర్థామని వర్ణించారంటే మెంటల్ డిస్క్రిప్సియా అని ఫిజికల్ డిస్ అంటే ఆ ఫిజికల్ అది మనకు మనకి తెలుస్తుంది అప్పుడప్పుడు మనం ఎదుగుతాం చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది ఇది మెంటల్ డిస్ట్రెప్సియా మీరు చదువుకుంటారు శ్లోకాలన్నీ తెలుస్తాయి సంస్కృతం కూడా బాగా వచ్చి ఉంటుంది కానీ అనుభవంలో ఏమీ ఉండదు అటువంటి జ్ఞానము వ్యర్థం దానివల్ల ఉపయోగమే ఉండదు ఇంకే నేను పండితుడను అనే అహంకారానికి దారితీస్తుంది తప్ప ఇంకే ఉండదు తర్వాత దీనివల్ల ఈ మెంటల్ డిస్ట్రెప్సియా చాలా హానికరం కూడా అది నేను చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు అప్పుడప్పుడు అనుభవానికి వస్తుంది అనుభవానికి వస్తుందంటే తారశీల్యుత ఉంటారు అటువంటి వాడు గీత ఏ స్వామికి ఏం చెప్తున్నారు మీరని అడుగుతాడు బ్రహ్మచారి బ్రహ్మచారి అంటే కొంత ఇంకా అనుభవం తక్కువ అర్థం హౌస్ సర్జన్ డాక్టర్ లాగా బ్రహ్మచారి అంటే కొంచెం ఆ రకమైన తోరణ ఉంటుంది కొంత పరిపక్వత చెందినవాడైతే పర్వాలేదు నేను గీత పాఠం చెప్తున్నాను పటం చెప్తుంటే ఓ బ్రహ్మచారి అప్పుడే నాలుగు సంవత్సరాలు వేదాంతం కోర్సు చేసి వచ్చి క్లాసులో కూర్చున్నాడు సరే నేను గమనించా కూర్చాడు క్లాస్ కూర్చాడు సరే నా ధ్వరంలో లేదు పాఠం చెప్పాను చెప్పి బొమ్మ దగ్గరికి రాగానే స్వామీజీ ఐ హ్యావ్ ఎ ఫ్యూ డౌట్స్ అబౌట్ దిస్ వెర్స్ అని అంటే సరే కానీ ఆయన డౌట్స్ నడు చూస్తూ వాట్ ఈజ్ యువర్ డౌట్ సరే ఏదో డౌట్ అది ఇక సమాధానం చెప్పాను క్లుప్తంగా చెప్పాను చెప్పి ఇంకో డౌట్ అడగకపోతుంటే నేను చెప్పాను చూడు నువ్వు పని చేయి నువ్వు కొద్ది రోజులు క్లాసులు వినావు ఆ వెన్నం కూడా ఓపెన్ మైండ్తో వినావు నేను భగవద్గీత చాలా గట్టిగా ఇంతకుముందే చదివేశాను అనే దృష్టి నీకుంటుంది తప్పు కూడా ఎందుకంటే నువ్వు చదివేవు కనుక తప్పు లేదు కానీ తప్పే ఎందుకంటే ఆ దృష్టితో నువ్వు వచ్చి క్లాసులో కూర్చుంటే ఆ దృష్టి అది ఒక ఆటంకం అవుతుంది ఒక అడ్డుగోడ కింద పనికొస్తుంది నేను చెప్పే ప్రతి మాట ఈ గోడకి తగిలి బయటకు వస్తూ ఉంటాయి తప్ప బౌన్స్ బ్యాక్ అవుతాయి తప్ప నీకు అది ఆకలింపు అవ్వదు నువ్వేం చేస్తావంటే నువ్వు భగవద్గీత మొట్టమొదటిసారి చదువుతున్నానన్న ఓపెన్నెస్తో ఓపెన్ మైండ్ నీ జ్ఞానం నీకుంటుంది ఎక్కడికి పోదు అది పక్కన పెట్టేసి సస్పెండ్ చేసేసి టోటల్లీ ఓపెన్ మైండ్తో నువ్వు వచ్చి క్లాసులో తీసుకో టోటల్లీ ఓపెన్ మైండ్తో వెంట వెంటనే డౌట్స్ అలాగా పెట్టుకో అలా వింటూ ఉండు నెక్స్ట్ క్లాస్లో ఇది ఇప్పుడు నీకు వచ్చిన డౌట్స్ క్లియర్ అవుతాయి కొత్త కొత్త డౌట్స్ వస్తాయి అవి ఇంకో క్లాసులో క్లియర్ అవుతాయి నువ్వు అలా చేయి అలాగ ఒక ఒక పది క్లాసులు వినావు ఇంకా మిగిలి అప్పుడు నా దగ్గరికి రా అని చెప్పాను ఆ బ్రహ్మచారి చాలా వివేకం గల బ్రహ్మచారి అందుకోసమే నేను చెప్పాను లేకపోతే చెప్పింది ఇవన్నీ కానీ చాలా వివేకవంతుడు వినయ సంపన్నుడు సరిగ్గా హీ ఫాలో దట్ అడ్వైస్ అది క్లాసుల తర్వాత వచ్చి స్వామిజీ థ్యాంక్ ఫర్ యువర్ కైండ్ అడ్వైస్ అనే పాపం చాలా వినయంగా ఇంకా చదివాడు ఇంకా చదువుతున్నాడు కూడా కాబట్టి కొందరు అలా ఉండరు ఏ స్వామీజీ వైద్య సేనట్ కర్మయోగం అంటే అలా ఏం చెప్తున్నాడు కర్మఫల త్యాగం ఎలా కుదురుతుంది అంటాడొచ్చి కర్మఫలత్యాగంన్నాను బ్రహ్మచారి అడిగాడు బ్రహ్మచారిలో అయితే మిడిల్ ఏజ్డ్ గాయ స్వామి ఏ కర్మఫల త్యాగం ఎలా కుదురుతుంది ఫలం లేకుండా కర్మ ఎలా చేస్తాం అని అడిగాడు అంటే నేనున్నాను అవునాయా ఫలం లేకుండా కర్మ ఎలా చేస్తాం మరి ఈ శ్రీకృష్ణుడు ఇలా మాట్లాడతాడు ఆయనకైనా బుద్ధి లేకపోవాలి లేకపోతే నాకైనా బుద్ధి లేకుండాలి లేకపోతే శంకరుడికైనా బుద్ధి లేకుండాలి నువ్వు పని చేయి గీతలో కర్మఫల త్యాగం చెయ్యమని ఎన్నిసార్లు చెప్పాడు నువ్వు అది ఒక్కసారి పరిశీలన చేసి నాకు చెప్పు ఫర్ ఎగ్జాంపుల్ కర్మజం బుద్ధియుక్తాహి ఫలం తక్వా మనీషిణ అని సాంఖ్యయోగంలో మొదలుపెట్టాడు కర్మజం ఫలం తక్వ మనీషిణ కర్మ నుంచి ఫలమును విడిచిపెట్టి అని అక్కడుంది ఒకటి మా ఫలు కదాచన రెండు తర్వాత కర్మఫల్యాగ త్యాగా ఛాంతరనంతరం అని పన్నెండో అధ్యాయంలో ఉంది మూడు యోహి కర్మఫల్యాగీ స త్యాగీ త్యుధీయతే అని పద్దెనిమిదో అధ్యాయంలో ఉంది నాలుగు తర్వాత యుక్తకర్మఫలం త్యక్ అనే ఐదోధ్యాయంలో అయుక్త కామకారేణ బధ్యతే యుక్త కర్మఫలం తక్కువ విముక్తోభవతి అని ఒక శ్లోకం ఐదో అధ్యాయంలోనూ ఆరో ఐదో అధ్యాయంలో ఉంది అదొకటి ఆరు ఈ రకంగా నాకు ఐదో ఆరో గుర్తుకొచ్చాయి ఇంకో అరడజలు ఉన్నాయి నువ్వు అవన్నీ ఓ లిస్ట్ వేసి లిస్ట్ వేసి నువ్వే ఓ ప్రశ్న వేసుకో ఎందుకబ్బా కర్మఫలం త్యాగించే నేను చెప్పాడే ఇదై నేను చెప్తున్నాడు ఒకసారి కాదు డజన్ సార్లు చెప్పాడు కర్మఫలం త్యాగం చేసి కర్మ ఎలా చేయటం దొరుకుతుంది అనివే ఓ ప్రశ్న వేసుకో వేసుకుని దాని మీద కొంచెం రీసెర్చ్ చేయి ఆ తర్వాత ఆలోచిద్దాం అని చెప్పాను సమాధానం చెప్పలేదు ఎందుకంటే ఓపెన్నెస్ ఉండాలి ఓపెన్నెస్ లేకుండగా కేవలము దోషదృష్టితో చూసి వాడికి చెప్పడం కష్టం సమాధానం చెప్పినా వాడు దాని మీద ఇంకో పొల్ల ప్రశ్న ఏదో లేదని కాబట్టి పరిపక్వమైన మనస్సు ఉండాలి అంటే చాలా ఓపెన్ మైండ్ ఉండాలి గీత యొక్క బోధను అనుభవానికి తెచ్చుకోవాలి అనుభవంతో కూడిన బోధ అంటే కానీ ఊరికే శ్లోకాలన్నీ వల్లించేసాము ప్రసంగాలు చెప్పేసాము ఉపన్యాసాలు చెప్పేసాము అంటే అలాగే వర్కౌట్ కాదండి చాలా కఠినమైన విషయం జ్ఞానం పర్వాలేదు కొంచెం సంస్కృతం గట్టిగా చదువుకుని వ్యాఖ్యానాలు అవి జ్ఞానం వచ్చేస్తుంది కానీ విజ్ఞాన సహితం అనేది చాలా కష్టం అక్కడే సమస్య ఎంత అవసరం ఆ విజ్ఞాన సహితం అనే మాట ప్రాణం ఆ యర్స్ సో జ్ఞానం దేహం సవిజ్ఞానం అన్నాడు అంతకుముందు గడిచిన అధ్యాయంలో జ్ఞాన విజ్ఞాన యోగము అని జ్ఞానం అనొచ్చు కదా జ్ఞాన విజ్ఞానాన్ని మళ్ళీ పక్కన పెట్టడం ఏమిటి అనుభవంతో కూడిన జ్ఞానం అనుభవం ఉండాలి ఈ అనుభవం ఉండాలి రెండు అంశాలు ఉన్నాయి ఒకటి ఇది మనం జీవితంలో అనుభవానికి తెచ్చుకోవాలి అనే శ్రద్ధ ఉండాలి మంది పూర్వానికి ఒక ఆయన పురాణం చెప్తూ ఉండేవారు పురాణంలో ఉల్లిపాయ అని చెప్తున్నారు ఆయన అలా వస్తుంది పురాణంలో ఉల్లిపాయ మామూలుగా ఈ పురాణం అమ్మగారు పురాణం వినరు ఆయనే పురాణం చెప్పేవాడు ఆవేళ ఎందుకనో ఆవిడ అనుకోకుండా దేవాలయం రావటము ఊళ్ళో వాళ్ళందరూ తన భర్తే చెప్తున్నాడు పురాణం అంచేత ఏటి తినడా చూద్దామని ఆవిడ వింది వింటే ఈయనేమో పావుగంఠంతో ఎక్స్ప్లెయిన్ చేశాడు ఉల్లిపాయ తినద్దు అని తమో గుణం ఇదే అండి అలాడ ఉల్లిపాయ పులుసు పెడదాం అనుకుని ఉల్లిపాయ లేకుండా పులుసు తయారు చేసి ఇది విని ఈయన పురాణం ఇంటికి వచ్చాడు ఉల్లిపాయ లేదు అదేమిటి ఉల్లిపాయ లేదేమిటి రుచి లేకుండా ఇలా ఉండేవిటంటే మీరు పురాణంగా చెప్పారు కదా మంచిది కదా అంటే ఆయన కుప్పటి తడు చూడు యూ నో వన్ థింగ్ ఫ్రమ్ నో వా నువ్వు పురాణానికి రాకు ఎప్పుడైనా ఒకవేళ విన్నా పురాణం నీ కోసం నా కోసం కాదు అది ఊళ్ళో వాళ్ళ కోసం ఆ భక్తుల కోసం మన కాదు భక్తులు వస్తారు భక్తుల కోసం చెప్తాం పురాణం అంతేకాని మన కోసం సో భక్తులకు ప్రసాదం పెట్ట ఉన్నారు కానీ నాకు కూడా ప్రసాదమే పెడతారంటే అవి తీసుకు పప్పు పులుసు వడ పచ్చది అవన్నీ వేసి బొయిలో పెట్టాలి కానీ భక్తులకు ఏకాదిన ప్రసాదములు రాకు అదే ప్రసాదం అంటే కుదరదు అని ఆయన కోప్పడ్డారు అని అలాగే కథ కింద చెప్తారు సో అది ఐడియా ఏమిటంటే మనం నేర్చుకున్నది ఆచరణలో పెట్టాలి అనే శ్రద్ధ ఉండాలి నెంబర్ వన్ నెంబర్ టూ తెలుసుకుని దాన్ని అనుభవానికి తెచ్చుకోవడం ఆచరణకి సంబంధమైన లేదంటే ఇప్పుడు వైరాగ్యం ఉంది దాంట్లో ఆచరణ కంటే అనుభవంలో ఉండాలి దానికి కొంత సాధన ధ్యానము నిధిధ్యాసనము మననము శ్రవణం చేసిన దాన్ని మనన నిదిధ్యాసనముల ద్వారా తన అనుభవంలోకి తెచ్చుకునేది ఇప్పుడు భయము వ్యర్థము అన్నారనుకోండి భయము దేనికంటే భయపడ్డాం భయం దేనికి ఆత్మస్వరూపానికి వినాశం అనేది లేదు ఇది దేనికి భయపడతారు మీరు భయపడాల్సిన అవసరమే లేదు సార్ ఆత్మ అభయస్థానం కాబట్టి భయము హేతురహితము హేతు భయానికి ఇది ఉపన్యాసం వల్లనే కానీ మీరు ఏకాంతంలో ఉన్నప్పుడు మీకు భయం వేయచ్చు భయం వేస్తుంది లేకపోతే భవిష్యత్తు గురించి బెంగా అది కూడా భయమే అవి ఉంటాయి అవి ఉపన్యాసం చెప్పినంత తేలిక పోవే అప్పుడేం చేయాలి దాని మీద మననం చేయాలి ఈ ఫియర్ అనే దాని మీద స్వామి అవతీర్థ ఎలాగ దాన్ని ఎగ్జామిన్ చేశారు అయితే జిడ్డు కృష్ణమూర్తి ఈ ఫియర్ అనే ఇమోషన్ ఏ విధంగా పరిశీలన చేశాడు ఆయన అని మననం చేయాలి అధ్యయనం చేయాలి తర్వాత లైఫ్ సిచ్యువేషన్స్లో ఈ మననం చేసిన దానిని అప్లై అన్వయించుకోవటం కూడా ఆరంభం చేయాలి లైఫ్ సిచ్యువేషన్స్ డెవలప్ అవుతున్నప్పుడు ఇదంతా వృత్తి తెచ్చుకుని దీన్ని ఆచరణలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి సో ఆ విధంగా శాస్త్రంలో చెప్పినటువంటి సత్యాలని తన అనుభవానికి తెచ్చుకుని ప్రయత్నం చేయాలి సో ఇంత ఎఫర్ట్ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది అదంతా కూడా విజ్ఞాన అనే దాంట్లోకి వస్తుంది కాబట్టి జ్ఞానం విజ్ఞాన సహితం ఆత్మవారే ద్రష్టవ్య ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి ఎలాగా శ్రోతవ్య శ్రవణం చేయాలి అక్కడితో అయిపోలేదు మంతవ్య నిధిధ్యాసితవ్య అక్కడికి పూర్తి కాబట్టి శ్రవణానికి మనన నిధిధ్యాసనములు తోడు కావాలి జ్ఞానం విజ్ఞాన సహితం ఓకే అలా చేస్తే ఒకటవుతుంది ఎట్ జ్ఞాత్వా దేని తెలుసుకుని మోక్ష్యసే మోక్షమును పొందగలవు గీతా శ్లోకంలో ప్రతి పదము బరువైన పదం హేవీ లోడెడ్ లోడెడ్ వర్డ్స్ సో తెలుసుకుని మోక్షమును పొందగలవు జ్ఞాత్వా మోక్ష్యసే ఇప్పుడు సాధారణంగా వంట చేసి ఆకలి తీరుతుంది అన్నానికి వీలు వంట చేసి భుజించి అక్కడి తీరుతుంది కదా కర్మ ఉందనుకోండి జ్ఞాత్వా ఇప్పుడు యజ్ఞం గురించి జ్ఞాత్వా స్వర్గం వస్తుందా రాదు జ్ఞాత్వా కృత్వ స్వర్గం వస్తుంది అక్కడ యజ్ఞం గురించి తెలుసుకుంటే స్వర్గం రాదు యజ్ఞం గురించి తెలుసుకుని చేస్తే స్వర్గం వస్తుంది దాన్ని ఏమంటారంటే కర్మ సాపేక్షము యజ్ఞానము కర్మ సాపేక్షమై స్వర్గాన్ని ఇస్తుంది ఒక ఆయన వాజపేయము అనే యజ్ఞం గురించి ఒక పుస్తకం రాశారు ఆ పుస్తకం నా పేరు వాజపేయము ఆయన వాజపేయం చేయలేదు అది వాజపేయ ఆయన చేయలేదు ఆ పుస్తకం నాయకు ఇచ్చారు స్వామీజీ చదవంతని గృహస్థేవలైనా చేస్తే సంతోషం కానీ వాజపేయిని చదివేం చేస్తారు ఆ పుస్తకాన్ని నువ్వు సన్యాసి ఆవిష్కరించడం ఎందుకని ఎందుకంటే అది వాజపేయిని తెలుసుకుంటే స్వర్గం రాదు ఏమీ రాదు పైగా తలపోటు వస్తుందంటే తెలుసుకుని చేస్తే స్వర్గం వస్తుంది కర్మ సాపేక్షం వేరే ఆత్మ జ్ఞానము కర్మ నిరపేక్షం జ్ఞాత్మ మోక్షియసు తెలుసుకుని మీరు మోక్షాన్ని పొందుతారు ఎంత సింపుల్ ఎంత సరళమంటే ఆత్మ అసనీంగము అని మీరు తెలుసుకుంటే ఆసక్తి పోతుంది ఇంకా ఆసక్తి పోవడానికి మీరు ఏం చేయక్కర్లా ఆత్మ అసనీంగము అని తెలుసుకోవాలి తెలుసుకున్నామంటే మీరు చెప్పారు మేము విన్నామని కాదు అదే అంటుంట శ్రవణం శ్రవణానికి మన నిధిధ్యాసనాలు మీరు తోడు చేయాలి మీరు మననం చేయాలి తర్వాత ధ్యానం చేయాలి సాక్షిభావంలో నిలిచి ఉండాలి సాక్షిభావ మనస్సు శుద్ధంగా ఉన్నప్పుడు మీరు సాక్షిభావంలో తేలికగా నిలవగలుగుతారు ఎప్పుడైతే మీరు సాక్షిభావంలో నిలిచి ఉంటారో అప్పుడు మీకు తెలిసిపోతుంది ఏమని మనస్సులో వచ్చేటువంటి ద్వంద్వములు మీవి కావని మీరు వాటికి అతీతులని మీరు ప్యూర్ విట్నెసింగ్ అవేర్నెస్ మాత్రమే అని ఒక అంతర్దృష్టి ఒక ఇన్సైట్ మీకు కలుగుతుంది అది కలిగినప్పుడు మీ నాకు సంఘము లేదు అని మీకే తెలుసుకుంటుంది కాబట్టి ఇంకా సంఘరహితుడు అవ్వడానికి వేరే మీరు ఎఫర్ట్ చేయాల్సిందే ఉండదు ఆత్మ అసంగము అని తెలుసుకున్న జ్ఞాత్వా మోక్ష్యసే అంటే జ్ఞాత్వా మోక్ష్యసే అంటే కర్మ నిరపేక్షం ఉపాసనా నిరపేక్షం మోక్షి చేస్తుంది ఇప్పుడు ఉపాసకులు ఎలా ఉంటారంటే మీరు ఈ మంత్రాన్ని ఉపాసన చేస్తే దేవతాలోకం వస్తుంది అంటారు మంత్రశాస్త్ర గ్రంథం కొని మంత్రశాస్త్ర గ్రంథం ఉంటుంది దాంట్లో అనేక మంత్రాలు ఉంటాయి ఆ గ్రంథం కొని ఇంట్లో పెట్టుకున్నారనుకోండి ఏం లాభం చదివేరనుకోండి చదివినా లాభం మంత్రశాస్త్ర గ్రంథం జరిగితే ఏమైంది ఆ మంత్రాన్ని పురశ్చరణ చేయాలి పురశ్చరణ ఉపాసన చేయాలి అది చేయటానికి చాలా సమయం పడుతుంది చాలా ప్రయత్నపూర్వకంగా దాన్ని సగుణోపాసన చేయాల్సి ఉంటుంది చేస్తే దేహత్యాగం తర్వాత దేవతాలోకం లభిస్తుంది కాబట్టి అక్కడ కేవల జ్ఞానానికి ఏమీ ఉపయోగం లేదు విలువ లేదు కర్మా ఉపాసన అవి కేవలము తెలుసుకోవటం వల్ల ఉపయోగం లేదు ఆచరణ అరే అసలు ఇక్కడ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని ఆకలింపు చేసుకోవాల్సి ఉంటుంది తెలుసుకుని అంటే గాఢంగా లోతుగా తెలుసుకోగానే మీకు విముక్తి కలిగిపోతుంది భయము ఆత్మకు హాని కలిగించేది ఈ సృష్టిలో ఏదీ లేదు నాయంతి నహన్యతే ఈ సంగతి మీకు తెలిస్తే మీకు భయం ఉన్నది సోక్ర తీసు మహాశయునికి అతనికి అంటే క్యాపిటల్ పనిష్మెంట్ అంటే మరణదండన ఆ రోజుల్లో మరణదండన ఎలా విధించి విషం ఇస్తారు కప్పులో అది అది తీసుకోవాలి ఆ రోజుల్లో అలా ఉన్నాయి ఈ ఇస్తారు విషం ఇంజక్షన్ ఇస్తారు అమెరికాలో మృత్యుదనికి మనిషిని కట్టేసి ఒక బెడ్ కట్టేస్తారు బలెక్ తోటి కట్టేసి వాడు అలా చూస్తూ ఉండగా వీడు ఇంజక్షన్ ఇస్తాడు ఆ ఇంజక్షన్ తోటి లీధల్ ఇంజక్షన్ అంట అప్పట్లో ఇంజక్షన్ సిస్టమ్స్ లేవు కాబట్టి ఒక కప్పులో విషమిస్తారు అది తాగాలి ఈజ్ మేడ్ టు డ్రింక్ సో అది శిక్ష తెల్లవారితే ఈ శిక్ష అమలు చేస్తారు సోక్రటి స్థాయి యొక్క జైల్ సెల్ లో విశ్రాంతిగా శిష్యులు వెళ్ళారు రాత్రి పన్నెండు గంటల వరకు శిష్యులతో ఆత్మస్వరూపాన్ని గురించి చర్చిస్తూ గడిపాడారు వాళ్ళు ఏమన్నారంటే మిమ్మల్ని జైలు నుంచి విడిపించేందుకు మేము ఏదో వ్యవస్థ చేస్తున్నాము అన్నారు ఆయన చేయొద్దు అని చెప్పారు ఎందుకంటే మీరు మీరు చేయొద్దంటున్నారు తెల్లారితే మీకు మృత్యువు అంటే నాకు మృత్యువు లేదు అని చెప్పారు నేను ఆత్మస్వరూపుడను నాకు మృత్యువు లేదు కాబట్టి మీరు జైలు సెల్స్ ఓపెన్ చేసినా నేను పారిపోవడానికి నేను సిద్ధంగా లేను అని చెప్పి వాళ్ళు మానేస్తారు ఆ ప్రయత్నం ఆ తర్వాత ఇంకో ప్రశ్న అడుగుతారు వాళ్ళు మరి మీరు ఇక్కడే కూర్చుంటారు చెల్లాడితే మీకు మృత్యుదండన అమలు మీరు మరణిస్తారు అంటే నాకు మృత్యువు లేదు సరే అది సేట మీ దేహాన్ని భస్మం చేయమంటారా లేకపోతే మట్టిలో పాతిపెట్టమంటారా అని అడుగుతారు అయితే దానికి కూడా ఆయన సమాధానం చెప్పరు ఆయన ఏమైనా సమాధానం చెప్తారంటే నన్ను నువ్వు భస్మము చేయలేవు పాతి లేవు అని వాదన చెప్తాను ఎందుకంటే నేను ఆత్మస్వరూపుడలు నన్ను నువ్వు పాతి పెట్టలేవు భస్మం కూడా చేయలేవు అని చెప్తారు వాళ్ళు ఏం చేస్తారు శిష్యులు అయితే మరి ఇంకా మేము వెళ్ళి విశ్రాంతి తీసుకున్నాం మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి చాలా ఆయన కూడా కోరుకుని నిద్రపోతారు తెల్లారు లేచిన తర్వాత విషమిస్తారో అది తాగేస్తారు అది సోక్రతీష్ మహాశేడు ఇప్పటికీ జీవించే ఉన్నాడు ఆయన ఎందుకని మన అందరి రూపంగా జీవించి ఉన్నాడు ఆత్మస్వరూపుడు కదా కాబట్టి అది అభయము భయం నుంచి విముక్తి అదే మోక్షం భయం నుండి విముక్తి మోక్షం ఆ విముక్తి ఆయనకి ఎలా కలిగింది అంటే ఆత్మ అది నా అని తెలుసుకుని భయం నుంచి విముక్తుడైనాడు ఇంకా వేరే అక్కడ చేయాల్సిందే ఉండదు పని కట్టుకునే ఇంకా మళ్ళీ ఏదో ఉపాసన చేసేది కూడా ఏమీ ఉండదు ఇప్పుడు ఇది ఆత్మాసంగ ఆత్మాసంగ అని అలాగలు జపం చేసేది కూడా ఏమీ కాదు ఇంకా స్వహం అనే జపం ఉంది అది వేరే సంగతి ఆత్మ అసంగము అని మీరు పరిశీలించి తెలుసుకోవాలి వాళ్ళ లోతుగా పరిశీలించి తెలుసుకుంటే దేంతో సంఘం ఉంది ఈ ఈ జీవితంలో ఇంతవరకు గడచిన జీవితంలో ఏ ఒక్కటైనా నాకు అతుక్కుపోయింది అని చెప్పదగ్గది ఏ ఒక్కటైనా ఉందా నేను పరిశీలించండి ఏదైనా ఒకట ఇది నాకు అతుక్కునే ఉన్నది అని మీరు చెప్పదగ్గది ఏమైనా ఉందా లేదు ఏదో కొంతకాలం ఉండి సినిమాలు పిచ్చి ఉండేది చిన్నప్పుడు పల్లెటూళ్ళకి పల్లెటూరు వాడికి సినిమా అంటే మహాపిచ్చి అప్పట్లో టాలి టూరింగ్ టాకీస్తూనే పెద్ద సైజు పాకలో ఉండేది సినిమా అలాగే పడి చూసి వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నా అది అప్పుడు బాగా గట్టిగా ఆసక్తి ఉన్నట్టు అనిపించింది కానీ ఉందా పోయి ఏది ఉంది మీరు ఏదైనా ఒక్కటి నన్ను అది పట్టుకుందండి నన్ను అది విదిలిపెట్టలేదు లేకపోతే నేను పట్టుకున్నాను నేను దాన్ని విదిలిపెట్టలేదు అలాగే పెట్టుకున్నాను అని మీరు చెప్పిది ఏదైనా ఒక ముందే చెప్పండి నాకు అలాంటిది అసలు లేదు ఉందని అన్నీ అనుకుంటే మీరు అది మీ భ్రమయే ఎందుకంటే ఈ సృష్టిలో ఏది మనల్ని పట్టుకునేది లేదు మనం పట్టుకున్నది ఏదీ లేదు మనం అసంగంగానే వచ్చాము అసంగంగానే వెళ్ళిపోతాము మధ్యలో కూడా అసంగంగానే ఉన్నాము కానీ మన భ్రమ అసంగము గలదు అని మన భ్రమ కాబట్టి ఆత్మాసంగ అని తెలుసుకోవాలి తెలుసుకుంటే ఆసక్తి అనే దోషం నుంచి విముక్తి అప్పటికప్పుడు వచ్చేస్తుంది అలాగే భయం కూడా భయం కూడా అట్టి భయం ఉండకూడదు భయము భయం ఆధారంగా నిర్మాణమైన మతము మనిషి వికాసానికి ఉపయోగపడదు మనిషి మనిషికి అవరోధములే అవుతాయి తప్ప వికాసానికి పనికిరడం పోలీసుకి భయపడి మీరు మంచిగా ఉంటే అదేం మంచితనం ఉంటుంది ఇండియాలో అయితే అక్కర్లేదు కూడా ఇండియాలో అయితే పోలీసు మిమ్మల్ని ఎవడో అడ్డు పెట్టాడు పోలీసు మీ జోలికి రాడు వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు పోలీసు భయపడి మంచిగా ఉన్నాడంటే కొంచెం వెస్ట్రన్ సొసైటీస్లో లా బాగా బలంగా వాళ్ళు పాటిస్తారు కాబట్టి పోలీసుకి భయపడి వాడేమో లాని పాటిస్తారు అదేమి ఒక ప్రేమతోటి లాని పాటిస్తే అది లా అస్ కాటి జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్ష్యసే ఇంకొక మాట చెప్పేస్తే ఆ శ్లోకానికి ఒక వివరణ అయిపోతుంది అశుభాత్ మోక్ష్యసే అశుభాత్ అశుభము నుండి నీవు ముక్తిని పొందగలరు ఏమిటి అశుభము సంసారం సంసారమే అశుభం సంసార బంధమే అశుభము ఈ అల్పత్వమే నేను జీవుడను పరిచ్ఛిన్నుడను పుట్టాను చచ్చిపోతాను ఇదే అశుభం అంతకంటే వేరే అశుభమే ఉంటుంది నేను పుట్టాను అంటే అదే అశుభం ఎందుకంటే మృత్యువు వేచి ఉంటుంది కనుక అదే అశుభం ఈ అశుభము నుండి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని విడివిముక్తుడైపోతాయి ఈ ఆత్మ మోక్ష్యసే అయితే సంస్కృతంలో మోక్ష్యసే ప్లస్ అశుభ సంధి చేస్తే ఆ సంధిలో కలిసిపోతుంది పూర్వరూప సంధి అని కలిసిపోతుంది కలిసిపోయి మోక్ష్యసే శుభాత్ అవుతుంది అయితే సంధి ఇంకో రకంగా కూడా పెడతీయచ్చు ఎలాగంటే మోక్ష్యసే శుభాత్ శుభము నుండి కూడా నీకు ముక్తి అంటే భగవద్గీతలో ఉండే వేదాంతం యొక్క లక్షణాలు ఎలా ఉంటుందంటే శుభాశుభ ఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనై మీరు ఏది శుభం అది బంధమే ఏది అశుభం అనుకుంటారో అది బంధం ఇప్పుడు ఒకళ్ళ ఇంట్లో ఎవరైనా పోయారనుకోండి అది అశుభము వేరే చెప్పక్కర్లేదుగా అది అశుభము కానీ వాళ్ళ ఇంట్లో ఎవడైనా కొడుకు పుట్టాడు అనుకోండి అది శుభమాశుభ శుభము కానీ బంధిస్తుంది నువ్వు ఏది శుభం అది బంధిస్తుంది బుద్ధుడు భగవాన్ బుద్ధుడు అదే ఆయన రాజకుమారుడుగా ఉన్నప్పుడు భార్య గర్భవతి ఆమెకి కొడుకు పుట్టాడు ఆయన సన్యాసం తీసుకుందామని అనుకుంటూ ఉంటాడు సన్యాసిద్దామని అనుకుంటూ ఉంటాడు అనుకుంటూ ఉండగా టైం కొంత గడుస్తుంది దానికి కూడా కొంత అలా సన్యాసం అంటే అలా కష్టం కదా దానికి కొంత త్యాగం కొంత కఠినమైన విషయం కదా సో టైం గడుస్తూ ఉంటుంది గడుస్తూ ఉంటే ఇంకా ఇవాళ రేపా ఇవాళ రేపా అని పాపం ఆయన మల్లగుల్లాలు పడుతూ ఉండగా ఆవిడ ప్రసవిస్తుంది అప్పుడు ప్రతిహారుడు అంటే అంతఃపురంలో ఉండే సేవకుడు పరిగెత్తుకొచ్చి ఏ రాజకుమారా నీకు పుత్రుడు పుట్టినాడు అని చెప్తాడు వచ్చి అంటే వాడి ఆశ ఏంటి మెడలో హారం ఏదో బహుమానం చేస్తాడేమో అని వాడు ఆశ ఆయన ఏం బహుమానం ఇచ్చాడో మానేడో వేరే సంగతి ఆయన రాహులో జాత అని రాహులుడు పుట్టినాడు అని ఈ రాహుల్ అనే పేరు ప్రసిద్ధి లోకంలో అది ఒరిజినల్గా భగవాన్ బుద్ధుడు ఆ పదాన్ని ప్రయోగించినప్పుడు ఆయన ఒక సెన్స్లో ప్రయోగించాడు ఏమిటా సెన్స్ అంటే రాహులహ అంటే ఆటంకము కలిగించువాడు అని అర్థం ఒక అవరోధన కొత్త ఆటంకం ఇప్పుడు ఇప్పుడు ఏమైంది తల్లిదండ్రులు భార్య ఆ ఆసక్తి కాకుండా ఇప్పుడు ఇంకో కొత్త ఆసక్తి ఒకటి వచ్చింది పుత్రణ పుత్రణ కొత్త ఒకటి వచ్చింది పైగా అన్ని యేషణల కంటే పుత్రీషణ చాలా బలమైనది అని కొందరు మహాత్ముల యొక్క అభిప్రాయం విత్తైషణ లోకైషణ పుత్రైషణ అని మూడు ఉన్నాయి ఈ మూడింటిలో పుత్రీషణ చాలా గట్టిది అని మహాత్ముడి యొక్క కన్సిడర్డ్ ఒపీనియన్ కాబట్టి పెద్ద ఆటంకమోహటొచ్చింది ఇంతదాకా భార్యని తల్లిదండ్రులని ఇతర బంధువులని విడిచిపెట్టి వెళ్ళాలని నేను అనుకున్నాను ఈ పైన కొత్తగా పుట్టాడు వీడు కాబట్టి ఆయన శిశువు పుడితే అది శుభం అనుకోలేదు ఆయన రాహులుడు కాబట్టి మహాత్ములు లౌకికులు జన్మ శుభమని మృత్యువు అశుభమని అనుకుంటారు కానీ మహాత్ములు ఈ శుభాశుభములనే మాటకు అతీతంగా ఉంటారు వాళ్ళని గట్టిగా మీరు నిలదీస్తే జన్మే అశుభం మృత్యు అశుభం అని చెప్పినా మీరు ఆశ్చర్యపడతారు ఎందుకంటే మృత్యు వచ్చిందనుకోండి అమ్మాయ ఓ పని అయిపోయింది ఈ దేహానికి మందు వేస్తూ ఉండడం భిక్ష పెడుతూ ఉండడం స్నానం చేయిస్తూ ఉండడం ఈ గోలంతా లేకుండగా ఓ ఈ బాడీ మెయింటెనెన్స్ అనేటువంటి జాబు వదిలిపోయింది ఫ్రీ అయిపోయాడు మనిషి ఆత్మస్వరూపములో విలీనం అయిపోయి ఫ్రీ అయిపోయాడు అంటే కుట్టాడు అనుకోండి వీడు పుట్టాడు ఎప్పటికీ కడ తేలేను వీడు బతుకు వీడు పెరగాలి తర్వాత కేజీ వన్లో చేరాలి తర్వాత టెన్త్ క్లాస్ మార్కులు తెచ్చుకోవాలి ఇంజనీరింగ్ సీటు తెచ్చుకోవాలి ఇంజనీర్ అవ్వాలి ఎప్పటికీ తేలేదు వీడు తర్వాత పెళ్లి పెళ్ళిడిన తర్వాత భార్యతో కలిసి కాపరం చేయాలి ఆ భార్యతోటి కాపురం వీడు ఎలా చేస్తాడో ఏమో ఎప్పటికీ తేలేదు వీడి బతుకు వీడికి పిల్లలు పుడితే మళ్ళీ వాళ్ళందరినీ పైకి తీసుకురావాలి మళ్ళీ మరణం అనేది ఒకటి జరా మరణము అమ్మ బాబోయ్ ఎంత లంబా సఫర్ ఇదంతా వీడి శిశువు ఇప్పుడు పుట్టాడు ఈ ట్రిపుల్ యాంటిజెన్ ఇంజక్షన్తో మొదలుపెట్టి ఎప్పటికీ తేలేదు ఈ సంసారం అని చెప్పి ఇదే అశుభము మరణమే శుభము అని ఆపోజిట్ దృష్టికోణం వాస్తవంలో ఈ ద్వంద్వాలన్నీ మనస్సు కల్పించుకున్నదే తప్ప లోకంలో మీరు దేవాలయానికి వెళ్ళారనుకోండి దేనికోసం వెళ్తారు శుభ ప్రాప్తి అశుభ పరిహారం కోసం వెళ్తాం దేవతను ఆరాధిస్తే దేనికోసము శుభప్రాప్తి అశుభ పరిహారం భగవద్గీత చదువుకోవడం దేనికోసము అందుకోసం కాదు శుభాశుభములు రెండింటి నుంచి విముక్తి కోసము ఎందుకంటే శుభము అనేది బంగారు సంఖ్యల అశుభము ఇనుప సంఖ్యల ఏం వచ్చింది ఏ తేడా పడింది ఇప్పుడు సౌదీ అరేబియాలో రాజవంశపు వ్యక్తుల్ని కనుక అరెస్ట్ చేసి జైల్లో పెడితే వాళ్ళకి సంఖ్యళ్ళు బంగారపు సంఖ్యలే వేయాలి తప్ప ఇనపు సంఖ్యలు వేయకూడదు రాజవంశపు వాడిని తల తీసేయాల్సి వస్తే బంగారపు కత్తితో తల తీయాలి తప్ప మామూలు స్టీల్ కత్తితో తల తీయకూడదు ఏమిటి తేడా ఏం కాబట్టి మీరు శుభమన్నది బంధిస్తుంది అశుభమన్నది బంధిస్తుంది భగవద్గీత యొక్క జ్ఞానము శుభాశుభములు రెండింటి నుంచి కూడా విముక్తిని కలిగిస్తుంది కాబట్టి మోక్ష్యసే శుభాత్ మోక్ష్యసే అశుభా ఓం పూర్ణముదూర్ణము పూర్ణా పూర్ణముద్యే